ఆత్మస్వరూప మనం మొదటి అధ్యాయం భగవద్గీతలో చూస్తున్నాము దానికి చాలా ప్రాశస్తం ఉన్నది పదకొండో శ్లోకం దగ్గర ఆరంభం అవుతుంది సందేహం లేదు కానీ అధ్యాయానికి చాలా ప్రాశస్తం అది ఆ భగవద్గీత అవతరించిన సందర్భాన్ని ఆ కాంటెక్స్ట్ని మనకి ప్రజెంట్ చేస్తుంది అవతరించినటువంటి సందర్భం అంతేకాకుండా ఆ సందర్భంలో చాలా సింబాలిజం ఉన్నది మనం తప్పక గమనించదగినటువంటి అనేకములైన మెటఫర్స్ రూపకములు అంటారు సింబల్స్ మంచివి ఉన్నాయి అవి గమని అవి తెలుసుకోవడం కోసం ఈ మొదటి అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తాం తర్వాత శంకరులు గీతాభాష్యం ఆరంభంలో సంబంధ గ్రంథంలో మొత్తం భగవద్గీత యొక్క విషయ వస్తువునంతని చాలా సరళంగా విశ్లేషణ చేస్తారు ఎన్నెన్నో అంశాలని వివేకపూర్వకంగా అంటే దేనికి దాన్ని సెపరేట్ చేసి క్లారిటీ ఆఫ్ విషయాలని అంటారే స్పష్టమైన అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తారు సో ఈ విధంగా ఈ భాగము కొంత టైం పడుతుంది దీనికి ఏవో కొన్ని క్లాసులు యాక్చువల్గా ఉపదేశం ఆరంభం అయ్యేదో ముందు సమ్ క్లాసెస్ పడుతుంది చాలా అవసరమైనటువంటి ప్రక్రియలు చూద్దాము ఇప్పుడు ఏడో శ్లోకం చూద్దాము అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమకా మమ సైన్య సంజ్ఞాన్ ద్రవీమితే హే ద్విజోత్తమ అన్నది సంబోధన ద్విజ అంటే బ్రాహ్మణుడు అని అర్థం అక్కడ బ్రాహ్మణుడు అంటే అభిప్రాయం ఏంటంటే ద్విజ ఈ ద్విజ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి బ్రాహ్మణుడు రెండు పక్షి అని అర్థం జన్మలు ఉంటాయి ద్విజ ట్వైస్ బోర్న్ అంటారు సో పక్షి ఉందనుకోండి ఒక జన్మేమో గుడ్డు రూపంగా జన్మ రెండవది గుడ్డు నుండి మళ్లీ పక్షరూపం జన్మ రెండు టూ స్టేజ్ బర్త్ వస్తుంది దానికి అనిచేతన దానికి ద్విజ అని పేరు అలాగే వైదికులలో కూడా తల్లి గర్భం నుంచి జన్మించటం ఒక జన్మ తర్వాత ఉపనయన సంస్కారాన్ని పొంది గాయత్రీ మంత్రోపదేశాన్ని పొందటం దానిని జన్మగా పరిగణిస్తారు అది రెండవ జన్మ కాబట్టి ఎవరైతే ఉపనయన సంస్కారాన్ని గాయత్రీ మంత్రోపదేశాన్ని పొందుతారో వారికి అది జన్మగా పరిగణించి ద్విజ అనే శబ్దం చేతను వ్యవహారం ఉంటుంది సో హే ద్విజోత్తమ అంటే బ్రాహ్మణులలో శ్రేష్టమైన వాడా నిజానికి ఆయన యుద్ధరంగంలో ఆయనకి సందర్భం కాదు ద్రోణాచార్యులు మహాభారతంలో అనేక సమస్యలు ఉంటాయి సోషల్ సిచ్యువేషన్ని మీరు ఎనలైజ్ చేసి దాన్ని రేషనలైజ్ చేయటం జస్టిఫై చేయటం దానికి కూనుకుంటే అదేవి సెటిల్ అయ్యే మాట కాదండి నిజాతను మహాభారతాన్ని ఎలాగ అధ్యయనం చేయాలంటే ఎటువంటి రాగద్వేషాలు పెట్టుకోకుండా వ్యాస మహర్షి ఏ విధంగా ఆ చిత్రాన్ని చిత్రణము చేసినాడో ఆ క్యారెక్టర్స్ని పోర్ట్రేట్ చేసాడు చిత్రించాడో ఆ రకంగా అర్థం చేసుకుని వదిలేసేయటమే దాన్ని ఇంట్లో వీడు కరెక్టా వాడు సత్యం అది ఎలాగా అసత్యం అని అది సెటిల్ మాట కాదు ఎందుకంటే చాలా కాంప్లెక్స్ ఎఫ్ఐ కొంతమంది ఆ ప్రయత్నంలో ఉంటారు అందుకోసం నేను చెప్తున్నాను ఇక విషయం తెలుసుకోవడం వదిలేయటమే హిస్టరీ ఉందనుకోండి హిస్టరీ నుంచి మనం నేర్చుకునే గుణపాఠం ఉంటే నేర్చుకుని వదిలేయాలి కానీ హిస్ట హిస్టరీ లెక్క ప్రకారంగా జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తే ఇట్ జస్ట్ డెంట్ వర్క్ ఎనివే సో ఆయన సద్బ్రాహ్మణుడు అసలు ధనుర్విద్య నేర్వడమే చాలా విడ్డూరమైన సంగతి ఏదో కర్మకాండ ఉపాసన ఆత్మజ్ఞానం ఇవన్నీ వదిలిపెట్టి ఆ ధనుర్విద్యను నేర్చే పద్ధతి అదే అదే సందర్భంలో అనమాట ఆయనకి ఆయన జీవిత చరిత్ర నాకు పూర్తిగా గుర్తు లేదు మహాభారతంలో వస్తుంది ఆయన పని కట్టుకుని వేదాధ్యయనం అది చేసి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ పని కట్టుకుని ధనుర్విద్యం నేర్చుకుని దాంట్లో బాగా ప్రాక్టీస్ చేస్తారు సో ఇట్ ఈజ్ ఏ డివియేషన్ ఫ్రమ్ ది పా ఎనీవే సో బట్ స్టిల్ హీ ఈజ్ రెస్పెక్టెడ్ ఫర్ వాట్ హీ ఈజ్ వీళ్ళందరికీ ఆచార్యుడు పైగా ద్విజోత్తమ నిబోధ అంటే తెలుసు ఇప్పుడు శత్రుపక్షంలో ఉన్నటువంటి వీరులు వాళ్ళ యొక్క లక్షణాలు అన్నీ తెలుసుకోవడం అయిన తర్వాత మన పక్షాన్ని గురించి కూడా తెలుసుకోవాలి ఇప్పుడు కూడా మనం ఒక వ్యవస్థని చేసేప్పుడు మన వైపు బలాన్ని తెలుసుకుని ఉండాలి ఆ పని చేయకపోతే ఆత్మవిశ్వాసం లేకుండా అయిపోతుంది శత్రు పక్షంలో ఒకవేళ శత్రువు శత్రు అంటే కాంపిటీటర్ అనుకోండి సో శత్రుపక్షంలో శత్రుపక్షాన్ని కూడా తెలుసుకుని ఉండాలి ఇప్పుడు పాకిస్తాన్ యొక్క బలం ఎంత అన్నది మనకు సరైన అవగాహన లేకపోతే వాళ్ళు నవ్లేస్తారు దే ఆర్ మోస్ట్ రూట్లెస్ గైస్ మనం ఎప్పటికీ అలర్ట్గా వాళ్ళ వాళ్ళ శక్తిని అంచనా వేస్తూ వాళ్ళకంటే అడుగు ముందు వేసుకునేందుకు సిద్ధంగా లేకపోతే దేవి దేవుల్ డివర్ ది ఎంటైర్ కంట్రీ అంత డేంజర్ ఎనీవే సో ఇక్కడ దుర్యోధనుడు ఏమంటాడంటే మన పక్షంలో ఉండేటువంటి వాళ్ళను కూడా మీరు ఒకసారి గమనించండి ఆచార్య అని అంటున్నాడు నిబోధ తెలుసుకునుము ఎవరిని తెలుసు ఏవిటి తెలుసుకోవాలి తాన్న నిబోధ వాళ్ళని గురించి తెలుసుకోవలసింది గమనించండి ఏం తెలుసుకోండి అంటే వాళ్ళు అంటే ఎవరు ఏ ఎవరైతే అస్మాకం విశిష్ట అస్మాకం మనలో విశిష్ట గొప్పవారు ఆ తూ ఉంది చూడండి తూ అనే పదానికి సంస్కృతంలో చాలా చక్కటి అర్థం ఉంది చాలా గంభీరమైన అర్థంలో వాడుతూ ఉంటాం సో టాపిక్ మార్చి అంతవరకు ఒక టాపిక్ చెప్పి దాన్ని సడన్గా మార్చి దానికి ఆపోజిట్ టాపిక్ చెప్పేప్పుడు తు వాడతారు తూ అంటే ట్రాన్స్లేట్ చేయాలంటే అన్ ది అదర్ హ్యాండ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు అన్ ది అదర్ హ్యాండ్ అంటే అర్థం టాపిక్ని రివర్స్ చేసామన్నమాట సో ఇంతవరకు పాండవుల పక్షంలో ఉండే వీరుల్ని చెప్పి తూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే ఇప్పుడు మన పక్షాన ఉండే వీరులని చెప్తున్నాను అస్మాకం ఏ మనలో సమర్థులు ఎవరైతే ఉన్నారో తాన్ వాళ్ళని గురించి కూడా నిబోధ తెలుసుకుని మహాత్మా అని ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు నేను మమ సైన్య నాయకా సంతి ఉన్నారు ఎలాగైతే పాండవ సైన్యంలో నాయకులు వీరులు పైన దృష్టి చూసాం మనం ఉన్నారో అలాగే నా సైన్యంలో కూడా సమర్థులు లేకపోలేదు ఉన్నారు మన సైన్యస్య నాయకా సంతి సంతిని నేను తీసుకొచ్చి అధ్యాహారం చేశాను నా సైన్యానికి కూడా నాయకులు గలదు అవి తాన్ బ్రవీమి వాళ్ళని గురించి చెప్తున్నాను ఎందుకు చెప్పడం అంటే తే సంజ్ఞార్థం అంతే నీ యొక్క సంజ్ఞార్థం అవగాహన పరకు మీకు తెలుసు సం జ్ఞా సమ్ అంటే చక్కని జ్ఞా తెలుసుకుంటారు మీరు ఆచార్యులు ఈ సైన్యాన్ని అంతీ కూడా రాబోయే రోజుల్లో యుద్ధంలో ముందుకు నడపాల్సినటువంటి నాయకులు సేనానా సమర్థులు కనుక ఆయన్ని సేనానాయకుడిగా చేసి ప్రసక్తి అప్పుడు రాదు భీష్ముడు ఉన్నాడు కదా ఎప్పుడో ఇంకా చాలా రోజుల తర్వాత ద్రోణుడు సేనా నాయకుడు కూడా అవుతాడు ఆయన చాలా విడ్డూరమైన విషయం సో మీరు అన్ని విధాల సమర్థులు కనుక మీకు తెలుసుండాలి మన నాయకులు ఎవరో మీకు తెలుసుండాలి సంజ్ఞాం మీ యొక్క సమాచారం కోసం మీ ఇన్ఫర్మేషన్ కొరకై నేను చెప్తున్నాను మా మన సైన్యంలో ఉండే నాయకుల గురించి మీరు గమనించుడు అని ద్రోణాచార్యుని ప్రార్థిస్తాడు శ్లోకమందము అశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్య సంజ్ఞాం తాన్ బ్రవీమితే భవాన్ భీష్మ కర్ణశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చిస్త అని పేర్లు చెప్తున్నాడు మొట్టమొదటి పేరు భవాన్ అంటే మీ తమరు భవాన్ అని మర్యాదకి వాడతారు థ్వం అంటే నీవు భవాన్ తమరు సో ఫస్ట్ ఆయనతో మాట్లాడేప్పుడు మరి ఆయన పేరే ముందు చెప్పడం న్యాయం మొదటి ఈ యుద్ధంలో ద్రోణుడు దృష్టద్యుముని చేతిలో మరణిస్తాయి భీష్మశ భీష్ముడు భీష్మ పితామహుడు ఆయన యుద్ధంలో మరణించరు ఆయన ఆ అంపశయ్య మీద ఉండి తర్వాత కాలంలో ధర్మరాజు గారికి ఉపదేశాలు వీచేసిన తర్వాత ఆయన స్వచ్ఛంద మరణాన్ని ఆయన పొందుతారు ఇక ఇక్కడ చెప్పిన పేర్లన్నీ వాళ్ళ వాళ్ళ యొక్క హిస్టరీ నేను మీకు బ్రీఫ్గా చెప్పేసుకున్నా కర్ణహ కర్ణుడు అని అన్నాడే కాదు దుర్యోధనుడు యుద్ధంలో అతనేం పాల్గోవటం లేదు అతను వాకౌ వాకౌట్ చేసేసాడు సో మన అసెంబ్లీలో అప్పుడప్పుడు వాకౌట్ అంటూ ఉంటారా ఆ రకంగా కర్ణుడు తన అనుచరులతో కలిసి ఈ వాక్డవే భీష్ముడు నేల కూలిన తర్వాత కర్ణుడు ప్రవేశిస్తాడు సో కానీ ఇన్ ఎనీ కేస్ దుర్యోధను లెక్కలో కర్ణుడు కూడా ఉన్నాడు తాత్కాలికంగా అతను పక్కకి తర్వాత వస్తాడు అసలు యుద్ధానికి ముందే వీళ్ళలో వీళ్ళే కీచులాట్టు పెట్టుకుంటే అది అది తెలివైన పద్ధతి కాదు అది ఒక పద్ధతిలో ఒక యునైటెడ్గా యుద్ధం చేసే పద్ధతి అది కాదు నేను మనం చేశాను మీకు కౌరవుల పక్షంలో సంఖ్యాబలం ఉన్నది కానీ ఆ మొరాళ్ళు అన్నది ముందు చూసారా అది తక్కువ వాళ్ళలో వాళ్ళకి కీచులాట్లు ఉన్నాయి అలాంటి వాళ్ళలో ఈ కర్ణుడు ఒకడు కృపహ సమితింజయ సమితి అంటే యుద్ధం సమితింజయ అంటే యుద్ధంలో విజయాన్ని పొందేటువంటి కృపశ్చ కృపాచార్యుడు ఆయనకు విశేషణవది ఆయన ఇంతవరకు జరిగిన యుద్ధాల్లో ఆయన కొన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడు గొప్ప ధనుర్విద్యాచార్యుడు కానీ ఏనాడు కూడా ఆయన ఓడిపోలేదు నృపశ్చ సమితింజయనిపిస్తుంది కృప అంటే ద్రోణాచార్యుడు బావుమరదేమో అనుకుంటున్నాను ద్రోణాచార్యుని భార్య కృపి ఆమె అన్నగారు తమ్ముడో వాటెవర్ కృప ఆయన ధనుర్విద్యాచార్యుడు తర్వాత అశ్వత్థామా ఇతను ద్రోణాచార్యుని యొక్క పుత్రుడు సో కృపాచార్యుడు యుద్ధంలో ఆయన జీవించే ఆయన ఈ రిమైన్స్ పాండవ సైన్యంలో మిగిలిన వాడు ముగ్గురు దాంట్లో కృపాచార్యుడు ఒకడు రెండోవాడు అశ్వత్థామ అశ్వత్థామ కూడా మరణించడు వికర్ణ వికర్ణుడు వికర్ణుడంటే దుర్యోధనుడి సోదరులలో ఒకడు వన్ ఆఫ్ ది బ్రదర్స్ చాలా ధర్మబుద్ధి కలవాడు ఏదో మొత్తానికి సంథింగ్ ఈజ్ దే యా అతను సౌమదత్తి సోమదత్తుని కుమారుడు సోమదత్త సోమదత్త అపత్యం ఆయన సంతానం ఆయన కొడుకు సో మీకు మొన్న చెప్పాను దశరథకి ఏమొస్తుంది దాశరథి అని ఆ చెట్టు దగ్గర అకారం వచ్చి మొదటన్న అచ్చుకి వృద్ధు వస్తుంది ఎలాంగేట్ చేయాల్సి సో దాని మీద ఉండే అకారం దీర్ఘమైంది ఆ అలాగే ఇప్పుడు అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తే సోమదత్తాకి ఆఖరండి ఇకారం వస్తుంది మొదటి అచ్చుని మీరు ఎలాంగేట్ చేయాలి మొదటి అచ్చు ఏమిటి ఓ సకారం మీద ఉండే ఓ దాన్ని ఎలాంగేట్ చేస్తే ఎంత ఎంత ఎలాంగేట్ చేయగలుగుతారో దాన్ని ఎన్హాన్స్ చేయాలి ఓని ఎన్హాన్స్ చేస్తే ఏమొస్తుంది ఓ దాన్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తే ఏమొస్తుంది అవు యూ ఫర్దర్ ఇంకేం చేస్తారు ఇంకెనాట్ డూ ఎనీథింగ్ మోర్ దాట్ సో వృద్ధి అంటే ఎన్హాన్స్ చేయడం ఇప్పుడు ఆ ఉంది దశరథాలో ఆ ఉంది ఎలా దాన్ని ఎన్హాన్స్ చేయండి ఆ ఆ దట్స్ ఆల్ సో ఊ ఉందనుకోండి ఓ ఇంకా ఎలా ఎన్హాన్స్ చేస్తే అవు ఈ ఉందనుకోండి ఏ ఇంకా ఎన్హాన్స్ చేస్తే ఐ అలాగే సో సో సౌ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 సోమదత్తుడని ఆ సోమదత్తుని కుమారుడు భూరిషిరవసుడని అలాగేదో గుర్తున్నాడు ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఎనీవే ఆయన ఒకడు ఆయన కూడా చాలా సమర్థుడు ఆయన కూడా ఈ కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు ఈ భూరిశ్వర వసుని సాచ్చి అతను కూడా ప్రాణాలు విడిచిపెట్టాడు తర్వాత ఆ శ్లోకం అనేసిద్దాం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్మా వికర్ణశమతిస్తే చ బశరాేతజీ నానాశస్ప్రహరణుద్ధవిశారదా ఏవో కొన్ని పేర్లు చెప్పాడు చెప్పంటాడు ఇంకా చాలామంది ఉన్నారంటున్నాడు అన్యే బహవ శూరాహ విడతీస్తే శూరాహ విసరుగు వస్తుంది కలిపేసినప్పుడు ఆ విసర్గే డిజపేర్ అయిపోతుంది సంధిలో సో చ అంటే మరియు అన్యే బహవ శూరాహ ఇతరులు అన్యే అంటే ఇతరులు బహవహ చాలామంది శూరాహ శూరులు యుద్ధ విశారదాహ యుద్ధంలో దిట్టలు విశారదులు అంటే దిట్ట ఆ ఫీల్డ్లో మంచి సమర్థుడు వాడిని విశారదులు అంటారు సో యుద్ధ విశారదాహ సర్వే వారందరూ కూడా ఇంకా చాలా వాళ్ళందరూ కూడా యుద్ధ విశారదాహ నానా శస్త్ర ప్రహరణ నానా అంటే అనేక విధములైన శస్త్ర శస్త్రములు ప్రహరణ అంటే అస్త్రములు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 అక్కడ దూరంగా ఉంటుంది టార్గెట్ అయినా కూడా యుంచ్ దిస్ థింగ్ ప్రహరణ అంటే ప్రహార యూ లాంచ్ ఇట్ దాన్ని విసిరేస్తాం అనమాట కరెక్ట్ డైరెక్షన్ చూసి సరైన వేగంతో విసిరేస్తే అది వెళ్ళి ఆ లక్ష్యాన్ని భేదిస్తుంది దానికి అస్త్రము సో అనేక విధములైన శస్త్రములు అస్త్రములు కలిగినటువంటి వారు నానాశ్ర ప్రహరణ అంతవరకు బాగానే మదర్థే త్యక్త జీవితాహ ఈ వాక్యమే కొంచెం గడబిడ వాక్యం అది మదర్థే అంటే నా కొరకై త్యక్త జీవితాహ విడిచిపెట్టబడిన ప్రాణములు గలవారు అని అంటున్నాడు ఇంకా ప్రాణాలు వాళ్ళు విడిచిపెట్టలేదు ఇంకా జీవించే ఉన్నారు అయినా కూడా ఇప్పుడు నా కోసం వీళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు నాకు విజయాన్ని ఇవ్వటం కోసం వచ్చారు అని చెప్పచ్చు కదా అలా చెప్పకుండగా నా కోసం ప్రాణాలనైనా పోగొట్టుకోవటానికి సిద్ధపడి వచ్చారు అని ముందు ఊరికి ముందే అపశకునం మాట మాట్లాడుతున్నాడు మొదర్థే త్యక్త సో అతనికి తెలియకుండానే అతని నోటంపట తప్పు మాట ఒక అమంగళమైన పదము వచ్చేసింది సో ఇప్పుడు ప్రారంభించి ముందే మనం మంచిగా మాట్లాడాలి కానీ ముందే ఓడిపోతే ఓడిపోతే అన్నట్టుగా మాట్లాడుకోం ఈ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి ఇలాగా పోయిందేలే అని అనకూడదు అలా అన్నారంటే పోయిందండి అలా అనుకుండగా లాస్ట్ మినిట్ దాకా అలా ధైర్యంగా పోరాడుతూ ఉంటే ఏమో కలిసే మనం నెగ్గచ్చు కూడా మొన్న పాఠం చెప్తుండగా అక్కడ తపాకాయిలోకి వస్తే నేనేదో రాజరాజేశ్వరి గార్డెన్లో వివాహ సందర్భంగా అలాంటిది ఏదో అది పాకిస్తాన్ మీద ఇండియా వాళ్ళు నెగ్గిన కారణంగా పిలిచారు వీళ్ళు అసలు నెగ్గే సందర్భం ఏం లేదు నా నేను అలా అనుకున్నా చూసారా పొడబడ్డాను వీళ్ళు నేను గమనించా ఏమిటి ఎలా నడుస్తుంది అది గమనించి ఓకే ఇట్స్ ఎ గాన్ కేస్ అని నేను అనుకున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ గాన్ కేస్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్ కెన్ స్వింగ్ ఎనీవే ప్రాబబ్లీ దట్ సైడ్ అని అనుకున్నా బట్ దెన్ ఐ వాజ్ ప్రూవ్డ్ రాంగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ వాజ్ ప్రూవ్డ్ రాంగ్ సో కాబట్టి ఊరికి ముందే మేము ఓడిపోతాము అని ఎప్పుడూ కూడా అనకూడదు అన్నమాట సో మదర్థే త్యక్త జీవిత అని అతను అన్నాడు నోటం ఆ విధంగా ఎందుకన్నాడంటే అలా ఎందుకు అనాలి అంటే చూడండి అధర్మం చేసేవాడికి ఎప్పుడూ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండదు వాడికి ఆ సెక్యూరిటీ ఇన్నర్ సెక్యూర్ ఫీలింగ్ ఉండదు అధర్మం చేసేవాడు ఎప్పుడు ఇన్సెక్యూర్గానే ఉంటాడు సో ఉలిక్కిపడుతూ ఉంటాడు భయపడుతూ ఉలిక్కుపడుతూ ఉంటాడు అది అధర్మం యొక్క ప్రభావం అలా ఉంటుంది అదే ధర్మం చేసి వాడు ఉన్నాడు అనుకోండి వాడికి ఏ టెన్షను ఉండదు వాడు మాట్లాడే మాట కూడా అది మనస్సులో ఉండే ప్రసన్నతని సూచిస్తూ ఉంటుంది ధర్మంలో ఆ మహిమ ఉన్నది సో దుర్యోధనుడి పక్షాన ధర్మం లేదు కాబట్టి అతను మాట్లాడే మాటలో ఇటువంటి తప్పులు దొరలే అవకాశం ఉంది అని విధంగా వర్ణిస్తారు కవులు వ్యాసును యొక్క శ్లోకం అక్కడ ఉన్నది దాని మీద వ్యాఖ్యానం సో మొదర్థే త్యక్త జీవితాహ నా కొరకై వీళ్ళు ప్రాణాలని విడిచిపెట్టేసే ఉన్నారు అంటే దే ఆర్ రెడీ టు డై ఫర్ మై సేక్ దట్ ఈస్ వాట్ హీస్ సేక్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఫర్ ఆన్ మై బిహాఫ్ అని నాకు విజయాన్ని చేకూర్చి పెట్టబోతున్నారు అని అలా అనుకుండగా నాకోసం ప్రాణాలను కూడా ఇచ్చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వైహిషుసే దా సో ఆ రకంగా అతను మాట్లాడిన మాటలో ఒక దోషం మనకు కనపడుతుంది శ్లోకం అందాము అన్యే చబవశ్ శూరా మదర్థే త్యక్తజీవిత నానాశ్రప్రహరణ సర్వే యుద్ధ విశారదా అపరయాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తా బలం భీమాభిరక్ష అది బలం బలం అంటే సైన్యము అస్మాకం బలం మన సైన్యము ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది వెర్స్లో సెకెండ్స్ ఏముంది ఏ తేషాం బలం వీళ్ల సైన్యం మన సైన్యము వేళ్ల సైన్యము అంటే మన సైన్యం అంటే కౌరవుల సైన్యము దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు కదా సో వేళ్ల సైన్యము అంటే పాండవుల సైన్యం ఓకే మన సైన్యము భీష్మాభిరక్షితం భీష్ముని చేత రక్షించబడుతూ ఉన్నది భీష్ముడు సేనా నాయకుడు సేనానాయకుడు అని కాదు సేనానాయకుడు అన్నది ఇట్స్ ఏ ఫార్మల్ ఎఫ్ఐ ార్మల్గా ఒక సేనానాయకుడిని పెట్టుకోవడం పద్ధతి సో అందుకోసం ఇటువైపు భీష్ముడు ఉన్నాడు అటువైపు దృష్టద్యుమునుడు ఉన్నాడు సేనానాయకుడు అనే కాకుండా కౌరవ సైన్యంలో కల్లా మునగాడు ఎవరు అంటే భీష్ముడే అని చేత ఆ సెన్స్లో కూడా భీష్మ అభిరక్షితం భీష్ముని చేత రక్షింపబడుతూ ఉండే మన సైన్యం ఇంకా మరి వాళ్ళ సైన్యం ఏమిటి భీమా అభిరక్షితం భీష్మలో ఉండే షకారం తీసేస్తే భీమా సో భీముని చేత రక్షింపబడుతూ ఉండే సైన్యం సో అంటే ఫైనల్గా ఇట్ ఈజ్ ఎ ఫైట్ విత్ భీమా ఓన్లీ ఫైనల్లీ దుర్యోధనుడి యొక్క దృష్టిలో ఇట్ విల్ బి ఎ ఫైట్ విత్ భీమా ఫైనల్గా దట్ విల్ బి ది క్లించింగ్ ఫ్యాక్టర్ నిజానికి సేనాధ్యక్షుడు భీముడు కాదు దృష్టద్యుముడు బట్ స్టిల్ మెయిన్ పర్సన్ భీముడు కనుక అటువైపు భీముడు రక్షిస్తున్నాడు సైన్యాన్ని ఇటువైపు భీష్ముడు రక్షిస్తున్నాడు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 పర్యాప్తం ఇప్పుడు ఈ అపర్యాప్తం అనే పదంలో శ్లేషం ఉంది పర్యాప్తం అపర్యాప్తం శ్లేషం ఉంది మౌ ముఖ్యమైన అర్థం ఏమిటంటే అపర్యాప్తం అంటే ఓడింప శ్యము కానిది జయించక్యము కానిది మన సైన్యం ఉన్నది దాన్ని భీష్ముడు రక్షిస్తున్నాడు దీన్ని జయించుట శక్యము కాదు ఇప్పుడు పర్యాప్తం అంటే అర్థం ఏమిటి జయించుటకు శక్యమైనది అని అపోజిట్ మీన్ సో వాళ్ళ సైన్యం ఉన్నది దానికి భీముడు రక్షణ ఇస్తున్నాడు దాన్ని ఓడించటము సాధ్యమే జయించుట సాధ్యమే అని అతను అర్థం అతని అభిప్రాయం దాంట్లో మళ్ళీ శ్లేష శ్లేష ఏమిటంటే భీష్ముడున్న పర్యాప్తం అంటే సమర్థం చాలు చాలుతుంది అని అర్థం ఇప్పుడు భోజనం వడ్డిస్తూ అని అడిగాను అనుకోండి పర్యాప్తం అని చెప్పారు అనుకోండి పర్యాప్తం కిమ్ అంటే చాలా అని అడిగినట్టు చాలునా అంటే పర్యాప్తం చాలును అని అర్థం ఉంది దానికి సో ఇప్పుడు ఆ శ్లేష సెకండ్ మీనింగ్ పన్ సో ఇప్పుడు ఆ అర్థం అప్లై చేసి చూడండి అపర్యాప్తం అంటే చాలదు భీ భీష్ముడు రక్షిస్తున్నా సైన్యం వాళ్ళకంటే పెద్దదైనా కూడా తీరా విజయం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ భీష్ముడి యొక్క రక్షణ చాలదు సైన్యం యొక్క పెద్ద సైజు కూడా చాలదు అపర్యాప్తం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 భీష్ముని యొక్క సైన్యం పరాజయాన్ని పొందుతుందని సూచించినట్లే అయింది అంచేతనే ముహూర్తం సమీపిస్తుండగా ఏం మాట్లాడకుండగా కూర్చుంటారు ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమి ఏమొస్తుందో అని మాట్లాడకపోవడము తర్వాత సో ముహూర్తం ముందు ఏం మాట్లాడ అలాగే కామ్గా ఉంటారు బికాస్ ఆ సమయంలో పొరపాటునే అలవాట్లో పొరపాటు అన్నట్టుగా ఏదైనా అపశబ్దం నోటెంపట దొరిందనుకోండి అది విన్నవాళ్ళ మనస్సుకందరికీ కూడా కష్టం ఆ టైంలో కాముగా ఉండటం అదొక ఎనీవే సో భీముని యొక్క దుర్యోధను యొక్క వచనంలో ఆ దోషం మనకి అనుకోండి శ్లోకం అందాము అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం త్విదేషా బలం భీమారక్ష అయన యథాభాగమవస్థితా భీష్మేవారక్షన్ భవంతి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 దుర్యోధనుకి నమ్మకం లేదా అంటే పూర్తిగా అలా కూడా కాదు ఎంటైర్లీ అది కాదు అభిప్రాయం ఎందుకంటే ఈ సైన్యాన్ని వ్యూహంగా రచించి వ్యూహరచన చేసి నిలబెట్టి ఆ తర్వాత యుద్ధంలోకి తీసుకువెళ్తారు అని మీకు మనం చేశాను ఆ వ్యూహాన్ని రచించిన సందర్భంలో సేనానాయకుడికి చాలా ప్రముఖమైన సెంట్రల్ పొజిషన్లో పెడతారు ఇప్పుడున్న సేనా నాయకులు ఢిల్లీలో కూర్చుని యుద్ధాన్ని నడిపిస్తారు ఢిల్లీలోనే ఉంటాను ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్మీ చీఫ్ వాళ్ళే యుద్ధరంగంలో ప్రవేశించరు బట్ వాళ్ళ రోల్ చాలా క్రూషియల్ రోల్ వాళ్ళు ఢిల్లీలో ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని వాళ్ళు ఆజ్ఞలు బై టెలిఫోన్ జారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు వాళ్ళకి ఏం పర్వాలేదని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కనుక వాళ్ళు ఈ కొన్ని సందర్భాల్లో ఆ యుద్ధం జరిగే సందర్భాల్లో వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు కూడా వ వరుసగా నిద్రపోకుండా అక్కడే ఉండి యుద్ధాన్ని నడిపిస్తారు వాళ్ళే జనరల్స్ వాళ్ళే నడిపిస్తారు ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ ఇట్ ఈస్ ఎందుకంటే వాళ్ళ యొక్క డెసిషన్ మీద మొత్తం బెటాలియన్స్ అన్ని మూవ్ అయితూ ఉంటాయి వాళ్ళ డెసిషన్ మీద ఒక బెటాలియన్ అంతా సర్వనాశనం అయిపోయినా అయిపోవచ్చు లేకపోతే విజయమైనా లభించవచ్చు పూర్తిగా వాళ్ళ డెసిషన్ మీద ఆ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ ఒక పెద్ద ఆర్మీ త్రీ ల్యాక్ సోల్డియర్స్ త్రీ హండ్రెడ్ థౌజండ్ సోల్జర్స్ ఉన్నటువంటి ఒక ఆర్మీ గ్రూప్ని రష్యా మీదకి పంపిస్తే అక్కడి నుంచి పౌలస్ అని వాళ్ళ జనరల్ అతను ఎన్నో రిపోర్ట్స్ పంపిస్తాడు దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఇక్కడ మంచు వచ్చేసింది ఈ మంచు తుఫానుల్లో ఈ ఆర్మీ దెబ్బతినేస్తుంది ఈ యుద్ధంలో విజయం సాధించడం కష్టం మనం స్ట్రాటజిక్గా వెనక్కి రావడం మంచిది అని అతను ఎన్నెన్నో రిపోర్ట్స్ టెలిగ్రాఫిక్ రిపోర్ట్స్ పంపిస్తే హిట్లర్ మూర్ఖత్వం చేత నా సైన్యం వెనక్కి రావడానికి వీర్లేదు అనే మూర్ఖత్వంతో ఈ పాసెస్ ఆర్డర్స్ ఏమనంటే నువ్వు అడుగు వేయడానికి వెనక్కి వేయడానికి వీరలేదు ముందుకే వెళ్ళు అని ఇలా ఆర్డర్స్ పాస్ చేసి ఆ సైన్యమంతా కూడా లొంగిపోయేట్లే చేస్తాయి మూడు లక్షల మందిలో లక్షా మంది మరణిస్తారు మిగతా లక్ష మంది పట్టుబడి సైబీరియాకి ఆ సైబీరియాలో దాంట్లో చాలామంది మరణిస్తారు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 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు మోడర్న్ వార్ఫేర్లో పూర్వం యుద్ధంలో ఈ జనరల్ ఈ కింగు పర్సనల్గా యుద్ధరంగంలో ఉండేవాడు ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ఫేర్ ఇప్పుడు ఉన్నట్టు కాదు కాబట్టి ఆ యుద్ధ రంగంలో ఇతను కూడా ఉంటాడు ఇతన్ని రక్షించడం ఇతను కనుక కూలిపోయాడు అనుకోండి మొత్తం సైన్యం యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మొరేలు దెబ్బతింటుంది కాబట్టి ఇతను అలా స్థిరంగా నిలిచి అసలు పానిపట్టు యుద్ధములు మీరు వినే ఉంటారు హిస్టరీ ఇండియన్ హిస్టరీ ప్రాణాసంగా ఏదో ఉంది పానిపట్టు యుద్ధం మొదటి పానిపట్టు యుద్ధంలో అతను ఏనుగు మీదు యుద్ధం చేస్తూ అతను చిన్న దెబ్బ వాళ్ళు వేసినటువంటి ఒక ఆయుధం అతనికి తగిలి ఆ గాయానికి కట్టుకట్టుకోవడం కోసం ఏనుగు దిగుతాడు దట్ వాస్ ది మిస్టేక్ ఎప్పుడైతే ఏనుగు దిగాడో పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఒక వైద్యుడు కట్టుకట్టి మళ్ళీ ఏనుగు ఎక్కి లోపల పెద్ద దావానల కార్చిచ్చులాగా వ్యాపిస్తుంది వార్త ఏమని రాణసంగా ఈస్ డెడ్ లేడు ఏనుగు మీద లేడు కదా ఏనుగు మీద ఉంటే దృఢంగా కనపడుతూ ఉంటాడు ఏనుగు కనపడుతోంది జెండా కనపడుతోంది అతను లేడు రాణసంగా కూలిపోయాడు పడిపోయాడు చచ్చిపోయాడు అనేప్పటికీ ఇంకా మహారాజే చచ్చిపోతే మనం యుద్ధం వాళ్ళ కోసం చేయాలి వీళ్ళు పలాయనం మొదలుపెట్టారు శత్రువుల్ని ఎదిరించి యుద్ధం చేయడం మానేసి అలాగే వేల మొహాలు వేసుకుని ఏడుపు మొహాలు వేసుకుని అడిగి చూడడం అయితే పారిపోయే ప్రయత్నం చేయడం ఈ విధంగా చేతికి వస్తుందనుకున్న విజయం ఈ ఒక రాంగ్ స్టెప్ మూలంగా చేజారిపోతుంది ఇతను మళ్ళీ పది నిమిషాలేపటికి మళ్ళీ ఏనుగు మీదకి ఎక్కేపటికి అప్పటికే అంతా చేసిపోతుంది ఆల్రెడీ సైన్యం తిరోగమనం ఆరంభిస్తుంది అందరూ పారిపోతారు ఎవరో ఆపలేరు అంటారు సో ఒక వేవ్ కింద వెళ్ళిపోతారు అతను సంహరింపబడతాడు వాళ్ళందరినీ రివర్స్ చేసే ప్రయత్నం చేసి కూడా వ్యర్థం అవుతుంది ఆ పానిపట్టు యుద్ధంలో బాబర్ రావు ఎవడో అనుకుంటారు హీ బై దిస్ ఎయిర్పోర్ట్ సో సేనానాయకుని యొక్క పొజిషన్ చాలా క్రూషియల్ పొజిషన్ భీష్ముడు పాండవులు కూడా భీష్ముణ్ణి కనుక దారిలోంచి అడ్డం తీసేస్తే కానీ పాండవులకు విజయం ఉండదు ఆ సంగతి పాండవులకి తెలుసు కాబట్టి భీష్ముణ్ణి దానికి అడ్డంగా తొలగించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి హే ద్రోణ నీవు మీరు నీవు మిగతా వాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ భీష్ముడికి హాని కలగని విధంగా మీరు కాపాడుతూ ఉండాలి ఆయన్ని కాపాడుకుంటూ మనం యుద్ధం చేయాలి ఆయన అలాగ నిలబెట్టి ఆయన ఎంత యుద్ధం చేసేడు ఏం యుద్ధం చేసాడో అది వేరే సంగతి ఆయన పొజిషన్లో ఆయన ఉంటే మనకు ఆనందం మనకు అది కాబట్టి భీష్ముని రక్షించాలి ఎలా రక్షించటం యథాభాగం అయనేషు అయనము అంటే వేరు ఒక ఒక భాగము అంశము ఒక అంశానికి అయనము అనిపించారు ఇప్పుడు సంవత్సరాన్ని రెండు భాగాలు చేస్తే ఉత్తర అయనము దక్షిణ అయనము ఇట్స్ ఎ పార్ట్ అలాగే సైన్యము ఒక వ్యూహంగా దాన్ని నిర్మాణం చేసి పెట్టినప్పుడు చక్రవ్యూహం ఉందనుకోండి చక్ర వ్యూహంలో రిమ్స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు స్పోక్స్ స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు హబ్బు స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు ఆ హబ్ పొజిషన్లో భీష్కుంటుంటారు మిగతా సైనికులు వేర్వేరు నాయకులని ఆయా పదహారు స్పోక్స్ ఉన్నాయనుకోండి పదహారు నాయకులు ఆ పదహారు స్పోక్స్కి సంబంధించినటువంటి సైన్యానికి వాళ్ళు వాళ్ళు పూచి అలాగే చుట్టూ ఉన్నదానికి ఇంకోళ్ళు పూచి ఈ విధంగా ఆయా నాయకులు తమ తమ పొజిషన్స్ని తాము రక్షించాలి తమ పొజిషన్నని ఎప్పుడూ కూడా దెబ్బ తగలకుండా చూసుకుంటాం అది వీక్ అవ్వకుండా చూసుకోవాలి సపోజ్ ఒక స్పోక్ దగ్గర వీక్ అయిందనుకోండి అప్పుడు ఆ లోపలికి ప్రవేశించి శత్రుపక్షం వాళ్ళు భీష్ముడి డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి అయనము ఆయా స్థానములు ఎందు వేరువేరు భాగము అయనము ఇస్ భాగము వేర్వేరు భాగములు వ్యూహము యొక్క వేర్వేరు భాగములు ఏవైతే ఉన్నాయో వాటన్నింట్లోనూ ఆయా నాయకులు ముందే ఫిక్స్ అయి ఉంటుంది అంతా కూడా ఫిక్స్ అయి ఉంటుంది ఈ స్థానంలో వీడు ఉంటాడు ఇక్కడ వీడు ఉంటాడు అని అంతా ఫిక్స్ అయి ఉంటుంది ఆ లాజిస్టిక్స్ అన్ వార్ లాజిస్టిక్స్ దాని ప్రకారంగా నాయకులు ఓవర్ ఎన్ తూజ్ ఈ అయనంలో ఈ భాగంలో పెద్ద వారే ఎదుర్కొన్న శత్రువు పెద్ద వీక్గా ఉన్నాడు ఎవడూ లేడు అని వీడు ఇది పక్కకి వెళ్ళాడు అనుకోండి వెళ్ళేప్పటికీ ఈ వీక్ పాయింట్ని అవతల వాడు గమనించి అక్కడ దెబ్బతీసి లోపలికి వచ్చేస్తాయి అలా అవ్వకూడదు కాబట్టి స్థానాల్లో వాళ్ళు ఉండి న్నిగా నిర్వహించాల్సి ఉంటుంది ఎవల స్థానాల్లో వాళ్ళు ఉండి భీష్ముని యొక్క రక్షణ కాంప్రమైజ్ కాని విధంగా మనం యుద్ధం చేయాలి అని దుర్యోధను ద్రోణాచార్యుడికి మనం చేస్తుంది అందాము అయనేషు సర్వేషు యథాభాగమవస్థిత భీష్మేవారక్షంతు అంతవరకు దుర్యోధన యొక్క సంభాషణ ఆ వాక్యంతో దుర్యోధన యొక్క మాటలు పూర్తయ్యాయి ఇంక ఇప్పుడు మళ్ళీ కథాభాగం ముందుకు నడుస్తుంది తర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం ద్మౌ ప్రతాపవాన్ ఇప్పుడు మనకి భీష్మాచార్యుల యొక్క క్యారెక్టరు చాలా స్ప్లిట్ క్యారెక్టర్లా కనపడుతుంది స్ప్లిట్ పర్సనాలిటీలా కనపడుతుంది ఆయన కౌరవుల సైన్యంలో నిలబడి కౌరవుల పక్షాన చాలా భయంకరమైన యుద్ధం చేస్తారు పాండవులకి డౌట్ వస్తుంది అయ్య మనం యుద్ధంలో నెగ్గలమా అని డౌట్ వస్తుంది పాండవుల సైన్యాన్ని తునా తునకలుగా ఛేదిస్తాడు అంత బలమైన యుద్ధం చేస్తాడు బట్ అట్ ది సేమ్ టైం సమ్టైమ్స్ ఆయన మనస్సులో ఈ యుద్ధం మనకు అవసరమా ఈ యుద్ధం నేను చేయాలా పాండవులను చంపేయాలా వాళ్ళ సైన్యాన్ని నేను నాశనం చేయాలా ఈ నేను సపోర్ట్ చేయాలా అని మళ్ళీ అదో ఈ విధంగా ఈ ప్రయాణం చేయాలా అక్కర్లేదా చేయాలా అక్కర్లేదా అని మనం ట్రబుల్ పడుతూ ఉంటుంది చూడండి భీష్మాచార్యుడు ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు ఆయన స్పిరిట్ పర్సనాలిటీ ఓ ఒకప్పుడు ఆ యుద్ధ వీరుడు కదా చిన్నప్పటి నుంచి యుద్ధాలు బాగా చేస్తున్నవాడు సో యుద్ధము సైన్యము ఆయుధాలు అనేప్పటికీ ఆ ఉత్సాహం పైకి బట్ అట్ ది సేమ్ టైం మనస్సులో ధర్మ భావన ఈ మనం అధర్మం పక్షాన యుద్ధం చేస్తున్నామే ఈ ప్రారంభం మనకి అని మళ్ళీ ఒక మనసులో ఒక సందేహం ఈ విధంగా డోలాయమాన స్థితిలో ఉంటాడు ఆయన ఈ హిడన్న వాటికి ఇప్పుడు ఈ పార్టీలు వాళ్ళు ఉంటారు రెండు ఏ పార్టీలో ఉండాలా మనం ఇంకా తేలకుండగా ఇట అట ఇట ఊగిసలాడుతూ ఉంటారు ఆ క్యాటగిరీలో పడుతుంది సో ఎనీవే సో ఆయన ఇప్పుడు ఉత్సాహస్థితిలో ఉన్నాడ కురు వృద్ధ కురు వంశంలో కల్లా పెద్దవాడు వృద్ధ అంటే పెద్దవాడు అని అర్థం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 యుద్ధ పరాక్రమంలో కూడా పెద్దవాడతాడు భీష్ముడు ఆయన ఎన్నెన్నో యుద్ధాలను చేసి విజయాన్ని సాధించాడు ఆయన అసలు ఓడిపోవడం అంటే జరగడు పరశురాముణ్ణే నిలవరించినటువంటి మహావీరుడు సో ఇంకా అనేక యుద్ధాల్లో ఆయన యొక్క ప్రతాపం అందరికీ తెలుసున్నదే కనుక గురువృద్ధ పితామహ మాకు ఆయన తాత తాత అవుతాడా ముత్తాత అవుతాడా వాటెవర్ సో ఎలాగంటే దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడు ష్ట్రుడు తండ్రి విచిత్ర వీర్యుడు విచిత్ర వీర్యుని తండ్రి శంతనుడా శంత సో ఇతను విచిత్ర సోదరుడు అవుతాడు సో పితామహుడు పేరేనా సో పితామహుడు సో ప్రపితామహుడు కాదు పితామహుడే ఆయన ఇప్పుడు ఆయనకి ఒక్కసారి యుద్ధ వాతావరణం అంతా చూసేపటికి అంతకుముందున్న నిరుత్సాహం పోయి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది దానికి వచ్చే సందేహమే తీరా వచ్చిన తర్వాత కొంత ఉత్సాహం వచ్చింది ఆ ఉత్సాహంతో ఆయన ఏం చేశాడంటే ఒక సింహనాదాన్ని చేశాడు సింహనాదం వినద్య సింహనాదము అంటే యుద్ధంలో వార్ క్రయ్ అంటారు యుద్ధంలో ఈ పదార్థ యుద్ధంలోనూ పెద్ద కేక పొలి కేక ఒకటి పెట్టి ముందుకు దుముతారు ఆ సింహనా దాని సింహం ఏం చేస్తుందంటే ఒక గర్జన చేసి ఆ తర్వాత అడవిలో వేటకి బయలుదేరుతాయి సో దాని చేతనే ఆ గర్జనకి ఆ నాదానికి సింహనాదము అని అలాగే ఈ వీరులు కూడా ఏదో పెద్ద కేక ఒకటి వేసి ముందుకు దూతారు సో నిజానికి నిన్న దాకా యుద్ధాల్లో ఈ సైన్యంతో పాటుగా బ్యాండ్ కూడా ఉండేది వాళ్ళకి ఉత్సాహం చేయటం కోసం బ్యాండ్ ఒక రిధిమ్ క్రియేట్ చేసి వాళ్ళ రక్తం ఉరుకులెత్తే విధంగా ఆ పర్టికులర్ మ్యూజిక్ తోటి ఆ బ్యాండ్ కూడా ఉండేది యుద్ధంతో ఈ శత్రువులు ఈ బ్యాండ్ వాళ్ళని కూడా కాల్చి చంపుతూ ఉండేవారు వీళ్ళు బ్యాండ్ వాహిస్తూ ఉంటే వాడు తుపాకీ కాల్చి చంపేస్తాడు వీళ్ళు ఆర్ ఓపె దే ఆర్ డక్స్ ఫర్ ది ఎనిమీ ఫైర్ అలా ఉండేది సో ఎనీవే ఆ సింహనాదాన్ని చేసి పెద్ద సింహనాదం చేశాడు ఉచై వినద్య బిగ్గరగా ప్రతాపవాన్ చాలా ప్రతాపశీలి పరాక్రమశీలు ఆయన శంఖం దంఖాన్ని తీసి పూరించినాడు చూడండి మీరు గమనించండి పాండవులు యుద్ధాన్ని ఆరంభించలేదు యుద్ధాన్ని కౌరవులే ఆరంభించారు పాండవులు వాళ్ళు యుద్ధం అవాయిడ్ చేయడానికే ట్రై చేశారు తీరా ఇంకా తప్పనిసరి సంధి కుదరలేదు రాయబారాలన్నీ ఫెయిల్ అయిపోయాయి యుద్ధరంగంలో చేరారు ఇప్పుడు కూడా దుర్యోధనుడు మనస్సు మార్చుకుంటే ఇప్పుడు కూడా ఈ కానీ ఎందుకంటే పాండవులు యుద్ధం ప్రారంభించలేదు అది మన కల్చర్ అలాంటిది వాజ్పేయి గారు మన సైన్యాన్నంతని బోర్డర్ దగ్గర మోహరించి ఆయన యుద్ధం ఆరంభం చేయలేదు మోహరించారు కబడ్దార్ అని ఒక వార్నింగ్ ఇవ్వటం కోసం సైన్యాన్ని నిలబెట్టారు తప్పిస్తే యుద్ధం ఆయన మొదలు పెట్టలేదు ఎందుకంటే ఆ సంస్కారం అంటూ ఉంటుంది మన దేశం యొక్క సంస్కారం ఎదరవాడు మొదలు పెడితే మటుకు వాడి యొక్క అంతం చూడాలి మన వైపు నుంచి యుద్ధం మొదలు కాదు శాంతి ఎలా ఉండాలి సో ఇప్పుడు కూడా పండవులు మొదలుపెట్టలేదు యుద్ధాన్ని కౌరవులే మొదలుపెట్ట కౌరవులు మొదలుపెట్టిన తర్వాత పాండవుల వైపు నుంచి రెస్పాన్స్ సో భీష్ముడు మరొకడు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్టిఫయింగ్ భీష్మ నాకు ఆ ప్రయత్నం నమ్మ నమ్మస్తున్నాం అక్కడ ఉండలేదు ఇదేం భీష్మ సినిమా ఏం కాదు భీష్మ సినిమా అంటే ఆ కథానాయకుడు ఆ భీష్ముడిని జస్టిఫై చేయాలి ఎందుకంటే వీడు కథానాయకుడు కనుక హీస్ జస్టిఫైయింగ్ హీఈ్ నాట్ జస్టిఫైయింగ్ భీష్మ హీఈస్ జస్టిఫైంగ్ హిమ్సెల్ఫ్ వాడు కీచకుడు పాత్ర వేస్తే ఆ కీచకుని కూడా జస్టిఫై చేస్తాడు ఇట్ ఈస్ లైక్ దాట్ సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్టిఫైయింగ్ భీష్మ ఇట్ ఈస్ కౌరవాస్ హూ స్టార్ట్ ది బ్యాటింగ్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 అంతకు ముందు రాత్రి శిబిరా శిబిరంలో పెద్ద డిస్కషన్ ఒకటి అవుతుంది ఆ లో భీష్ముడికి కర్ణుడికి డైరెక్ట్ ముఖాముఖి మాటా మాట వస్తుంది కోళ్ళ వాళ్ళు తిట్టుకుంటారు ఆ తిట్టుకోవడంలో ఆ కర్ణుడు ఆ కోపం వచ్చేసి భీష్ముడు యుద్ధం చేసినంతకాలం నేను యుద్ధం చేయను అని వాక్ సలే వాకౌట్ సో ఆ విధంగా ఒక మాటలో చెప్పాలంటే దుర్యోధను కుడిభుజం వంటి కర్ణుడు తీరా సమయం వచ్చి యుద్ధం ఆరంభమయ్యేపప్పటికీ యుద్ధ లేడు ఆ స్థితికి తానే కారణము తను అనవసరంగా కర్ణుని అనవసరంగానో అవసరంగానో వటెవర్ కర్ణుని దీంతో పెట్టే కర్ణుడు లేకుండా మనం ఇంకా ఆదిలోనే హంసపాదు అంట ఆ విధంగా యుద్ధం ప్రారంభంగానే మనం దుర్యోధనునికి ఒక చిన్న ఇబ్బందిని మనం క్రియేట్ చేసాము అనేటువంటి ఒక చిన్నపి ఆయన మనసులో ఉండిపోయి దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఈచార్య దగ్గరికి నడిచి వెళ్ళడం అదంతా కూడా దూరం నుంచి గమనించి తన పొజిషన్ నుంచి గమనించి సరే కానీలే పోనే ఆ విషయంలో మనం దుర్యోధనుడికి నెగిటివ్గా చేసి పెట్టినా అట్లీస్ట్ కొంత పాజిటివ్గా చేద్దాము ఇంకా నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు నేను యుద్ధం బాగా చేస్తాను అని ఒక మెసేజ్ ఒకటి అతనికి ఇచ్చినట్టు అవుతుందని అందుకోసమే నేను ఒక ప్రోయాక్టివ్ రోల్ తీసుకుని సింహనాథం చేసి శంఖాన్ని పూరించినాడు అని వ్యాఖ్యాతలు ఆ విధంగా చెప్తారు ఫెయిర్ దట్లుక్స్ దానికుండా విశిష్టతూ మంగళ <mangala> వ